సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాని మీద ఒక టిప్పణముంది చూడండి నలభై ఆరో టిఫము జో బ్రహ్మకు కేవల సత్య కహే సత్యం జ్ఞానం అనంతం అని శృతి మూడు విశేషణాలు ఇచ్చి చెప్పింది ఎందుకు కేవలం సత్యం బ్రహ్మ అని ఇంతే అంటే సరిపోదా బ్రహ్మ లక్షణం అని విధంగా మనం ఒకవేళ అడిగినట్లయితే జో బ్రహ్మకు కేవల సత్య కహేతో బ్రహ్మను కేవలం సత్యము అని ఇంతే అని చెప్పినట్లయితే నయ్యాయి ఆకాశాదికు సత్యం అంతే నైయాయికులు ఆకాశము దేశము కాలము మనస్సు ఆత్మ ఇవన్నీ కూడా సత్యం అంటారు మరి కేవలం సత్యం బ్రహ్మ అని ఇంతే అంటే మరి ఆకాశాదుల్లో అతివ్యాప్తి అవుతుంది నైయాయికులు వాటి కూడా సత్యం అంటారు తిన్నమే బ్రహ్మికే లక్షణకి అతివ్యాప్తి పోవే తిసుకే నివారణ అర్థ శృతినే లక్షణమే జ్ఞాన పదక నివేశ ఆకాశాదు కూడా వారు సత్యం అంటున్నారు కాబట్టి బ్రహ్మ లక్షణం కేవలం సత్యం అంటే ఆకాశాదు అతివ్యాప్తి అవుతుంది ఆ అతివ్యాప్తి నివారణ కోసము శృతి మాత్ర ఏం చేసింది అంటే సత్యం అటువంటి శబ్దంతో పాటు జ్ఞానం అని ఈ విధంగా జ్ఞాన పదము నివేశం చేసింది అవరు కేవల జ్ఞాన కహేతో అయితే సత్యమని అనంతమని ఈ విధంగా చెప్పకుండా కేవల జ్ఞానం బ్రహ్మ అని ఇంతే చెప్పాము అనుకోండి అప్పుడు ఏమవుతుంది క్షణిక విజ్ఞానవాది క్షణిక విజ్ఞాన రూపు బుద్ధికు జ్ఞాన రూపం మాంతే బుద్ధుని యొక్క అనుయాయుడైనటువంటి క్షణిక విజ్ఞానవాది యోగాచారి అంటారు అతడు ఏమంటాడంటే ఈ క్షణిక విజ్ఞానమే బుద్ధి ఆ బుద్ధి జ్ఞాన రూపం అంటారు మరి అలాంటప్పుడు కేవల జ్ఞానం బ్రహ్మ అని అంటే యోగాచారి క్షణిక విజ్ఞానవాది స్వీకరించినటువంటి బుద్ధి రూప జ్ఞానంలో అతివ్యాప్తి అవుతుంది అవరు ఆత్మక జ్ఞానం గుణం అంతే హరి ఆత్మ యొక్క జ్ఞానము గుణం అంటారు అంటే ఆత్మకు ఏదైతే జ్ఞానం ఉన్నదో అది ఆత్మ యొక్క స్వరూపము కాదు ఆత్మ యొక్క గుణం ఉన్నది జ్ఞానం మరి కేవలం జ్ఞానం బ్రహ్మ అంటే నైయాయకులు స్వీకరించేటువంటి జ్ఞాన గుణములో అతివ్యాప్తది అవరు పోయి సత్వగుణకు అవరు తీసుకే కార్య అంతఃకరణకు బి జ్ఞాన రూపం అంతే మరికొంతమంది సత్వగుణానికే జ్ఞానం అంటారు సత్వగుణ కార్యమైనటువంటి అంతఃకరణానికి కూడా జ్ఞానం అంటారు అపంచకృత భూతాల యొక్క సమస్త సత్వగుణ కార్యం అంతఃకరణం ఆ అంతకన్నా జ్ఞానము అని వ్యవహారం చేస్తారు మరి ఇన్ని వైపులా అతివ్యాప్తి దోషం వస్తుంది తినుమే అతివ్యాప్తి ఓవే తిస్కే నివారణార్థ జ్ఞానికే సాతి అనంత పదక నివేశ్ అన్యత్రా అతివ్యాప్తి దోషం వస్తుందని చెప్పి ఆ అతివ్యాప్తి దోష నివారణ కోసము బ్రహ్మమునకు జ్ఞానంతో పాటు అనంత పదమును నివేశం చేసి బ్రహ్మ లక్షణం చేయడం జరిగింది జ్ఞానం అనంతం బ్రహ్మ ఇక వీళ్ళు చెప్పేటువంటి ఏవైతే జ్ఞానాదులు ఉన్నాయో ఏది యోగాచార్య చెప్పినటువంటి బుద్ధి రూప జ్ఞానము అది అనంతం కాదు అంతం కలగదు ఉన్నది మరి నైయాయకులు ఏదైతే ఆత్మకు జ్ఞాన గుణం అది కూడా ఉత్పత్తి వినాసరిగలేదు ఉంటుంది సుశక్తిలో మనస్సు చేత ఆత్మ యొక్క సంయోగం లేదు అప్పుడు ఆ జ్ఞాన గుణం నష్టమైపోతుంది మనస్సు ఆత్మల సంయోగం జ్ఞానం ఉత్పన్నమవుతుంది అంటారు మరి ఉత్పత్తి వినాసరి కలిది ఏదైతే ఉంటుందో అది అంతము గలదే ఉంటుంది అనంతము కాదు ఈ విధంగా అనంత పదాన్ని చేర్చినట్లయితే విజ్ఞానవాది చెప్పేటువంటి బుద్ధి రూప జ్ఞానంలో అతివ్యాప్తి రాదు మరి నైయాయకులు చెప్పే జ్ఞాన గుణములో కూడా అతివ్యాప్తి దోషము రాదు ఇంకా అంతఃకరణానికి కూడా జ్ఞానం అనేది చెప్పేవారి అందు కూడా అతివ్యాప్తి రాదు ఎందుకు అంతఃకరణం కూడా అంతం గలదే ఉన్నది అనంతం అనే శబ్దం పెట్టినట్లయితే అన్యత్ర ఎక్కడైతే అతివ్యాప్తి దోషం వస్తుందో ఆ అతివ్యాప్తి దోషం నివారణ అవుతుంది నయ్యాయి కాధిక ఆత్మకు విభూతో కహె హే పరంతో అనంత అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేదరహిత హోనే కరి విభూ నహి కహే హే అయితే అనంతము అంటే దాని అర్థం ఏమిటి అంతము లేనిది అనంతము అంతం ఎన్ని ప్రకారాలు మూడు ప్రకారాలు దేశకృత అంతము కాలకృత అంతము వస్తుకృత అంతము ఈ మూడు ప్రకారాల అంతము లేనిది అనంతము దానికే విభు అని కూడా అను ఏం చేసి చెప్పడానికి వస్తుంది అయితే నైయాయికులు కూడా ఆత్మను విభూ అంటారు కానీ వేదాంత రీత్యా దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం విభూ అనంతము అని చెప్పరు వాళ్ళు ఏమిటి అని అంటే సకల మూర్త ద్రవ్యాల చేత సంబంధము అయి ఏ పదార్థం ఉంటుందో అది వ్యాపకం ఉంటుంది విభు ఉంటుంది అని ఇట్లా చెప్తారు వాళ్ళు అవరు ఉపాసకాధిక ఆత్మకు సత్య నిత్య జ్ఞాన్ అంటే చేతన రూపు కహెహే కొందరు ఉపాసకులు ఆత్మను సత్యము జ్ఞానము అని కూడా చెప్తారు పరంతు విభు అంటే అనంత నహి కహే ఉపాసకులు సత్యం జ్ఞానం అంటారు గాని అనంతమని మాత్రం చెప్పరు వ్యాపకం అని చెప్పరు ఎందుకంటే ఉపాసకులు దేవతను వాళ్ళు ఉపాసిస్తూ ఉంటారు ఆ ఉపాస దేవత కూడా ఒక పరిచన్న లోకానికి పరిమితమైనటువంటి వాడే ఉంటాడు కాబట్టి అతడు కూడా వ్యాపకుడు కాదు అని ఉపాసకులు స్వీకరిస్తారు కాబట్టి ఈ విభు అనంతమనే శబ్దం ఏదైతే ఉందో అతివ్యాప్తి దోషగ్రస్తము కాదు ముఖ్యంతో కొయి అను కొయి మధ్యమ పరిమాణం దేహ జితన కహే హే ే సత్య జ్ఞానం అనంత బ్రహ్మ హే అయితే కొందరు ఆత్మ యొక్క పరిమాణాన్ని చెబుతూ ఏమంటారు అంటే ఆత్మ అనురూపమున్నది అని కొందరు అంటారు లేదు శరీరము ఎంత ఉంటే అంత ఆత్మ ఉంటుంది అంటే మధ్యమ పరిమాణం అని కొందరు అంటారు అయితే వీళ్ళందరినీ ఖండించడానికి అనంతం అంటే దేశ కాల వస్తు పరిచ్ఛ రహితం అనంతం అనే విధంగా చెప్పేసరికి అన్ని మతాలు యాతే సత్య జ్ఞాన అనంత బ్రహ్మ హిసు బ్రహ్మ కే లక్ష్యానికి కహోబి అతివ్యాప్తి అధిక నై ఎప్పుడైతే శృత సత్యం జ్ఞానం అనంతం అని చెప్పిందో ఏ మతం కూడా అతివ్యాప్తి దోషము రాదు ఇహా అనంత కహనే కరి ఆనంద రూపత అర్థసే సిధు అవేహే అయితే సత్యం జ్ఞానం అనంతం అని ఈ విధంగా శృతి మాత చెప్పింది కదా అనంత శబ్దం చేత ఆనందము అని కూడా మనము గ్రహణ చేసుకోవచ్చు అనంతం అంటే ఇప్పుడు ఏమని చెప్పుకున్నాము దేశ కాల వస్తు పరిచ్ఛేదరహితం అనంతం అని చెప్పుకున్నాం అయితే దేశం చేత కాలం చేత వస్తు చేత పరిచ్ఛేద రహితం అని చెప్పినాం కదా మరి ఎప్పుడైతే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితం అని అనంతం చెప్పినామో అదే వ్యాపకం అవుతుంది దేశం చేత పరిచ్ఛేదం లేదు కాలం చేత పరిచ్ఛేదం లేదు వస్తువు చేత పరిచ్ఛేదం లేదు అన్నప్పుడు ఏమైంది అది పరిచ్ఛేద రహితం అయింది అంటే వ్యాపకం అని చెప్పినట్లయింది అంటే భూమా అన్న పూర్ణమన్నా వ్యాపకం అన్న విభు అన్న అనంతమన్న పర్యాయ శబ్దాలు మరి ఏది భూమా రూపం ఉంటుందో ఏది వ్యాపకం ఉంటుందో అది సుఖరూపం ఉంటుంది ఏ భూమా తత్సుఖం నాలుఖం అస్తి అల్పమైన దానిలో పరిచ్ఛిన్నమైన దానిలో సుఖం ఉండదు ఏదైతే వ్యాపకం ఉంటుందో దానిలోనే సుఖం ఉంటుంది ఆ సుఖరూపము ఏదో కాదు పరబ్రహ్మమే అందుకని బ్రహ్మము ఆనందరూపము సుఖరూపము అని చెప్పినట్లయింది అంటే అనంత శబ్దం చేతనే పరమాత్మ విభు వ్యాపకము పూర్ణము అని ఆనంద రూపము అని చెప్పడం జరిగింది జో భూమా అంటే జో అపరిచిన్న హే ఏది అపరిచిన్నం ఉంటుందో అది భూమా అనబడుతుంది సో సుఖ రూప హే ఓ భూమా ఈ సాందోగ్య శృతి అయితే ఈ సాందోగ్య శృతి చేత అనంత శబ్దం ఆనందము అని కూడా మనము గ్రహించాలి దేశకాల వస్తు పరిచేదరహితం ఏది ఉంటుందో అది భూమా రూపం వ్యాపక రూపం ఉంటుంది ఏది భూమా ఉంటుందో అది సుఖరూపం ఉంటుంది అందుకని అనంత శబ్దం చేత ఆనందం అని కూడా మనము సంగ్రహం చేసుకోవాలి అందుకని సత్తు చెత్త ఆనందరూపం పరబ్రహ్మ వస్తువు అని నిర్ధారణ చేయబడింది శృతి ద్వారా